కీర్తన సంఖ్య రెండు వందల ఇరవై ఏడు అటు కొన్నాళ్ళందాక ఇటు కొన్నాళ్ళిందాక కటకటా సునకపు గతిమాయగావే పసిమి పాపమనేటి బందెలు మేసి కసరి దేహపు కట్టుగాడి నుంటిని కొసరి కర్మపు మెడ గుదయమోచి తిని పశురము వంటి వాడ పాలించవే పంచేంద్రియములనే బాడిగే మోచితిని తిని లంచపు సంసారమనే లాడిబడితి పంచల నాసల చేత బంధము వెట్టించుకుంటే మంచి గుర్రము వంటి మూడుడగా వవే మరిగి యజ్ఞానమనే మదమెత్తి తిరిగితి మరుడనే మావటీని మాయ జిక్కితి గరిమా శ్రీ వెంకటేశరిగాచీతివిగాన కరవైతి నన్ను నీవు కరుణించవే